రాజు వన్నో తిద సాదన శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్యపర్య అంతస్తోపదేశా ఇది అంతరధికరణము అని అంటారు అంత హాని ప్రారంభమైంది కదా ఇంకేత అంతరధికరణము అని అంటారు ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదంలో ఏడవ అధికరణ సెవెంత్ అధికరణ దీంట్లో రెండు సూత్రాలు ఉన్నాయి రెండవ సూత్రం కూడా ఒకసారి అందాము భేదవ్యపదేశాచాన్య అది రెండవ సూత్రం రెండు సూత్రాలు కలిపి ఒక అధికరణం మీ దగ్గర పుస్తకం లేదా ఆ కాగితం తీసుకోండి ఉందా మీకు నాగరలిపి శర్మగారు మీకు కాగితం కావాలా బ్రహ్మసూత్ర భాషం పుస్తకం ఇది ఈ అధికరణాన్ని చదవటానికి మనం చాంద్రోద్యోపనిషత్తులో ఆ ప్రథమాధ్యాయంలో ఉండే ఇంతవరకు చదివిన ఉద్దీత అది చదివి అధికరణం చదవాలి చాలా చక్కటి అధికరణం మనం నిన్న కాక మొన్న చదివిన చాంద్రోజ క్లాస్కి రిలేటెడ్ అధికారం సో ఎలాగంటే బీట్ వైల్ ది ఐరన్ ఈజ్ హార్ట్ అన్నట్టుగా దగ్గర బ్రహ్మసూత్ర భాష పుస్తకం ఉందా సో ఆ నిన్న మొన్ననే చదివాం ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అక్షి పురుషుడు దాని మీద చక్కటి so that the idea gets very well settled dantlo edana konni sandehalu avi kuda nivu uttamovai peda bhashyakarulu daniki sambandhinchina aneka amshalani prastavinchi parishkaranam chesthar tarvata ayina ellaga style of teaching tarvata daninchi konni implications osthay asal mana upaasana chese appudu aa upaasana lo aa roopam untundi aa roopam yokka swaroopa swabhavam aledi dani e vidhanga artham cheskovali మళ్లైన అనేకములైన శాస్త్రీయమైన విషయాలు మనకు అనుభవానికి వస్తాయి యోకంలో మనకి ఒక ప్రవృత్తి కనపడుతుంది ఓ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మనం కూడా ఓ పద్ధతిలో ఆరాధిస్తూ ఉంటాం శాస్త్రకారులు శంకర భగవత్వాదులు ఏ విధంగా ఈ అంశాలని పరిశీలి వారు ఏ రకంగా దర్శించారు అని తెలుసుకుని మనకి మంచి శోధన అవుతుంది మన ఆరాధనలో దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది సో సూత్రం అంతః పద్ధర్మోపదేశా అని రెండు పదాలు ఈ అంతః అనే మాటని బట్టి వెంటనే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఆ కాగితంలో పైన ఉండి చేత్తో రాసింది సూత్రం అంతః అనే మాటని బట్టి ఇక్కడ ఈ సూత్రంలోకి బ్రహ్మ అనే మాట అనువృత్తి మీరు వ్యాకరణంలో ఎలా అయితే పదాలు అనివృత్తం అవుతాయో బ్రహ్మ జిజ్ఞాసలో నుంచి బ్రహ్మ అనే మాట వస్తుంది బ్రహ్మ అంతః అంతః అనే వాక్యం అవుతుంది మీకు అంతః అని అనగానే ఏ ఉపనిషద్వాక్యం గుర్తుకొస్తుంది యేషోంతరాదిత్యే అనే మాట గుర్తురాదు యేష అంతః ఆదిత్యే హిరణ్మయ పురుష అది గుర్తుకొస్తుంది యేషోంతరక్షిణి అంతః అంత సూర్యమండలాంతర్గతుడు అక్షి అంతర్గతుడు అంతర్యామి అనుకో అంతః అనే మాటను బట్టి అక్కడ చెప్పిన పురుషుడు ఎవరు పురుషుడు పురుషుడని అంటున్నారు ఆదిత్య మండల అంతర్గత పురుషుడు ఒకడున్నాడు చక్షు అంతర్గత పురుషుడు ఒకడున్నాడు ఈ పురుషుడు ఆ పురుషుడు ఎవళ్ళి పురుషుడు ఇద్దరు పురుషుడు చెప్పాడు ఇద్దరు ఒకడేనా లేక వేర్వేరా ఒకడే అయితే ఆ పరబ్రహ్మయ్యా లేక ఇంకేదైనా ఇంటర్నల్ గా మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్లో వెళ్ళైనా దేవతలు ఉన్నారా స్త్రీ విషయం విచారించ దగ్గర విషయమే కదా ఇదే అథోంతరాదికే హిరణ్మయరుషో హిరణ్యశ్మిశ్రు హిరణ్యకే ఆప్రనఖాత్సర్వే సువర్ణ ఈ వాక్యం మనకి చాందోగ్యోపనిషత్తులో వినబడుతోంది ఇదం ఆమ్నాయతే ఈ మంత్రము చెప్పబడుతున్నది చాంద్రోగ్యోపనిషత్ వాక్యం ఏమనంటే అథ మనం చదువు అథ అంటే అంతవరకు ఉద్దేశ విద్య ఒక అంశం చెప్పి మరో అంశాన్ని చెప్తున్నారు యహ ఆదిత్యే అంతః పురుష దృశ్యతే ఈ ఆదిత్య ఏ పురుషుడైతే కనబడుతున్నాడు దర్శించబడుతున్నాడు ఇక్కడ భాష్యకారులు ఏమన్నా రాశారంటే చాంద్రోగ్య భాష్యంలో మనం చదివిన భాష్యంలో ఏకాగ్ర చిత్తము కలిగిన మహాత్ముల చేత ఆదిత్య మండలం నుండి ఒక పురుషుడు దర్శించబడుతున్నాడు ఓ పురుషుణ్ణి దర్శిస్తారు ఇప్పుడు గంగానదిని చూస్తారు ఇంకే నీరు ప్రవహిస్తూ ఉంటుంది అన్ని ప్రవాహాలు ఒకటే వాట్ డిఫరెన్స్ ఇట్ మేట్స్ కానీ ఈ భావన చేసే భక్తుడు ఆ గంగానదిలో గంగామాతని దర్శిస్తారు మరి ఆ దర్శనంలో తేడా ఉంది కదా అలాగే ఆదిత్యుడు ఇప్పుడు ఒక హిందూ ధర్మానికి చెందని వాడు అనుకోండి ఆదిత్యుడు అంటే హిందూ మతంలో మాత్రమే ఉంది హిందూ మతంలో మాత్రం ఆదిత్యున్ని దర్శించి దండం పెట్టే ఏదో తిరుపతి పరిగెడదాం లేకపోతే కాశీ పరిగెడదాం తప్ప ఉదయించి ఆదిత్యున్ని దర్శిద్దాం సంకల్పం ఎక్కడైనా చాలా అదుపుగా ఉంది ఉపనయనమయ్యి గాయత్రి మంత్రం చేసేవాళ్ళు కూడా ఆదిత్యుడి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి బస్సుకి రిజర్వేషన్ చేయించుకుంటారు తిరుపతి కలిపితే మరో చోటుకి తిరుపతి ఉంటే పక్కన ఉంది అస్సమని వింటున్నాం కాబట్టి అన్నాను అదేదో తిరుపతి మరోలా అనుకోకుండా తిరుపతి బస్సు ఎందుకంటే మా చిన్నప్పుడు అల్లానివ్వరు మేము అన్నవరం వెళ్తాం అన్నవరం పెద్ద గొప్ప అన్నవరం వెళ్తామంటే ఎందుకు రా అన్నవరం అంటే దేవుణ్ణి చూడాలి నీ మొహంలో వద్దన్నే సూర్యోదయానికి ముందు స్నానం పూర్తి చేసుకుని అర్ఘ ప్రదానం ఇచ్చి గాయత్రీ చేయి అది దేవుడిని చూడడం అంటారు అంటే కాదు బస్సు ఎక్కాలి అలా చెప్పు మరి దేవుడు అంటారు అక్కడ లడ్డు తినాలి విషయ ఆలోచిస్తుంది కాబట్టి సో ఈ భావన చేస్తున్నారు హిరణ్మయ పురుష తేజోమయుడైన అక్కడ హిరణ్మయ అంటే హిరణ్మయ ఇవ హిరణ్మయ అదంతా గొడవ అంటే కానీ ఊళ్ళో ఉన్న బంగారం అంతా వసూలు చూసుకొచ్చి అక్కడ ఏదో పెట్టమని కాదు హిరణ్య శ్మశ్రు తేజోమయమైన శ్మశ్రువులు శ్మశ్రుకు శబ్దానికి గడ్డము మేసములు అనే రెండు కలిపి అర్థం తర్వాత హిరణ్య కేశ ఆప్రణఖాత్ సర్వే కా కాళిగోన కాళిగోటి కోణ నుండి శిరస్సు వరకు సర్వము అంటే శిరస్సు వరకు కూడా సువర్ణ బంగారు వర్ణము గల పురుషుడు అని చెప్పారు ఈ పురుషుడు ఎవరోని చర్చ ఇంకా అలా ఉండేవాళ్ళం ఇంకా ఏం చెప్పారు ఆ పురుషుడు గురించి తస్యథా కప్యాసం పుండరీకం ఏమక్షిణి తస్చోదితి నామా ేభ్య ఉది ఉదేహ వై సర్వేం లేదా ఇత్యదైవతం ఆ పురుషును యొక్క కన్నులు అక్షిణి పున్నరీకమివ పద్మము వంటివి ఎటువంటి పద్మము కోటిపృష్ఠమును పోలిన పద్మము వంటివి అంటే మంచి ఎర్రగా వికసించినటువంటి పద్మ ఆ పురుషునికి ఉత్ అని పేరు ఈ ఇదే ఈ కోతి పృష్టమును పోలిన అనేటువంటి ఉపమానం ఎవడైనా మామూలు ఈ లోకల్ కల్ అంటే మనం అబ్జెక్ట్ చేస్తాం వేద మంత్రాల్లో చేస్తారు వేద ఉంది వేదమంత్రం దగ్గర ఆ రకమైన లైసెన్స్ ఉంటుంది వేద మంత్రాల్లో ఇవేవో అంటే ఆ అబ్జెక్ట్ కూడా ఎలా ఉంటుందంటే నేను మీకు దృష్టాంతం చెప్పాను గురగాడప్పారావు గారి కన్యాశుల్కం ఈ రోజున మీరు స్టేజ్ మీద వేయదొచ్చుకుంటే కొద్దిగా మోడిఫికేషన్స్ చేసి వేయాల్సి ఉంటుంది యాక్సెచ్ అదే భాషలో వాడితే ఏమండేది ఇలా మాట్లాడుతున్నారని అని అక్కడి నుంచి పెద్దవాళ్ళు లేచకపోతే ఎవడైనా షూ చేసినా కూడా ప్రమాదం ఆ భాష అలా ఉంటుంది ఆ రోజుల్లో అలా ఉండేది ఈ ఉమెన్ సెలిబరేషన్ మూవ్మెంట్ వాళ్ళు ఒక్క డవాల్ చేస్తారా ఆ నాటకాన్ని యాక్సెచ్ వేస్తే ఏవో ఇష్యూస్ ఉంటాయి ఆ రోజుల్లో కొన్ని పదాలు అలా అలవోకగా ఊత పదంగా వాడేవారు గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉండేవారు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు పెద్దవాళ్ళు ఉండేవారు ఏదో వేదన ఏదో చదువుతున్నారు పెద్ద మహాజ్ఞానులు అనేం కాదు వయస్సు ఓ పెద్ద రకం పెద్ద మనస్సు ఉన్న మనిషి ఆయన కర్రబొచ్చుకుని రోజు రాణి దక్షిణామూర్తి గారు ఒక ఆయన ఉండేవారు మా ఊళ్ళో ఆయన వెళ్తో అరుగు మీద ఆడవాళ్ళు కూర్చుంటే వాళ్ళందరూ భయ భయపడిపోయే లోపల పరిగెత్తికి వెళ్ళి ఎవళ్ళైనా పొరపాటున ఆయన కంటపడితే అలా చూసి వసావు వెళ్ళరా నువ్వు ఎవరే ఎవరమ్మా నువ్వు అవును ఎవ నువ్వు ఎవరికి వెళ్ళాను నువ్వు అని అడిగేవారు అలా అడిగే చెప్పకపోతే పెద్ద ఆయన ఆయనకి దండం పెట్టి పక్కన తప్పుకునేవారు ఏ చెప్ప పాపం సిగ్గుపడిపోతారు అమ్మాయి ఆయనకి అసలు చాలా ఇన్సెన్సిటివ్గా ఉంది వాడు ఆయన వీళ్ళు సిగ్గుపడుతున్నారని పట్టించిన ఆయనకు ఏదో సమాధానం చెప్పేసి చేముడు పైగా చెప్పేసి అసలు తెలిసిపోతారు ఈ రోజు చేండి అలా కావాల కూర్చున్నవాళ్ళు లేవరు అక్కడి నుంచి అక్కడే కూర్చున్న కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వేషాలు వస్తే అక్కడి నుంచి బయటకు పంపిస్తారు సో సమాజంలో మార్పులు వస్తూ ఆ వేదమంత్రాల్లో కూడా ఒకప్పుడు అలా ఉండేది ఎనీవే సో అప్పుడు ఇంత హైపోక్రసీ ఎరగరు ఇప్పుడు ట్యాబూస్ టాబూస్ ఎప్పుడైతే వస్తావో దాంతోపాటుగా హైపోక్రసీ కూడా వస్తుంది అప్పుడు చాలా ఓపెన్ మైండెడ్గా ఉండేవాడు అపకారం చేయడం అంటే ఏటో జరగాలి ఇప్పుడు అంతా పైకి బాగా మర్యాదగా మట్లో వస్తాం వెనకాల నుంచి గోతులు తీస్తూ ఇవన్నీ ఇలాంటి లక్షణాలు అందరూ అలా ఉంటారని కాదు ఎనీవే సో ఆయనకి ఉత్ అని పేరు ఉదిత్య నాన్న ఎందుకు అలా ఇంటి పేరు వచ్చింది ఆయన సకల పాపల నుండి పైకి ఉన్నవాడు పాప్మ అంటే పుణ్యము పాపము రెండింటికే అతీతం ఈ విధంగా ఆయన్ని ఎవరైతే ఉపాసన చేస్తాడో వాడు కూడా సకల పాప్మల నుండి పాప్మల నుండి అతీతుడు అవును అని వాక్యం ఇది అధిదైవతము ఇంతవరకు అధిదైవతం చెప్పారు ఈ పైన అధ్యాత్మం అథ అధ్యాత్మం అథోంతరక్షిణి పురుషో దృశ్యతే ఇత్యాది ఈ అధిదైవత అని చెప్పి ఇప్పుడు అధ్యాత్మం చెప్తున్నాము ఈ బ్రహ్మసూత్ర భాష తెలుగులో ఎవరి దగ్గరుంది మీ దగ్గర ఉంది మీకు నాగర్లిప్ వచ్చునా మీకు నాగర్లిపోనా కష్టమా ఇంకా ఎవరి దగ్గర ఉంది మీ దగ్గర ఉంది నాగర్లిపి వచ్చునా అయితే ఆ తెలుగు పుస్తకం అమ్మగారికి ఇచ్చే లోను ఆ నాగర్ లిపి కాగితం మీరు తీసుకొని తాత్కాలికంగా అయిపోయి నా పనే అయింది ఆల్రెడీ ఇచ్చినాను ఓకే సెటిల్డ్ వెరీ నైస్ అందరి దగ్గర ఉంది నాగర్లిపి వచ్చిన వాళ్ళే అందరూ మళ్ళీ ఆ తర్వాత పుస్తకం మళ్ళీ ఎందుకంటే స్వామిజీ ఉల్లాసది అంటే ఎవరు వచ్చిందో వాళ్ళకి చేరుకోవడం అవసరం తర్వాత అథ అంటే తర్వాత యహాయశ అంతహిణి పురుషో దృష్టి ఆ కనుబొమ్మలో నల్ల గురుడు మీద కనపడతాడు పురుషుడు లేదా మనం ఎవరి ఎద్రవాడికి కనపడతాడు అలా తర్వాత తనకి తాను ఆ ఆత్మ చైతన్యము ఆ ద్రష్ట దృక్కు రూపంగా తనకి తాను ఒక చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు చూపునందు ధ్యానం చేశాడు ఆ పురుషుడు అని ఇద్దరు పురుషులు వచ్చారు అక్కడికి ఉంది మంత్రం అక్కడ ఇత్యాది ఇంకా చాలా ఉంది అక్కడ సత్ర సంశయ దాని విషయంలో ఆ విషయంలో సందేహం సంశయము సందేహము సంశయము తేడా ఉంది రెండు పాయింట్స్ ఉండి ఇదా అద అంటే సంశయము అంటారు ఉభయ కోటి అవగాహి సంశయ ఇదా రెండు ఆల్రెడీ రెండు ఆల్టర్నేటివ్స్ ఫిక్స్ అయి ఉంటాయి దాంట్లో ఏది ఏమి సందేహం అసలు ఏమీ తెలియదు అనుకోండి అసలు ఏమీ తెలియదు రెండు కాదు అసలు మూడు కాదు ఏమీ తెలియదు సందేహము అంటారు విషయం తెలుసు టూ థింగ్స్ ఏ ఆర్ బి దాన్ని సంశయము అని అంటారు సో ఇక్కడ అటువంటి సంశయం ఒకటి ఉండదు కం విద్యాకర్మాతిశయత్ ప్రాప్త్కర్షిత్ సంసారీ సూర్యమండలే చక్షుషి ఉపాస్యన శూయతే సింవా నిత్య సిద్ధ పరమేశ్వర ఇది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆ పురుషుడు ఎవరు ఇప్పుడు ఆ ప్రశ్న యొక్క లక్షణం ఎలా మీరు చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తారు ఒక ఆయన పోతాడు దేహత్యాగం చేస్తాడు ఒక ఆయన కానీ ఒక అమ్మగారు కానీ దేహత్యాగం చేస్తారు వాళ్ళ విగ్రహం పెడతారు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు నండి ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహానికి పూజలు ఉంటాయి కాకతీయ వెంకటేశ్వర్లు గారి వేద పాఠశాల దగ్గరికి వెళ్తే కంచి కామకోటి పెద్ద స్వామి యొక్క విగ్రహానికి పూజలు చేస్తారు అష్టోత్తర శతనామ పూజలు అభిషేకాలోనే చేస్తారు విగ్రహానికి సో చేస్తారు ఆయన్ని పెట్టి అలాగే మన శిది బాబా గారు విగ్రహానికి పూజలు చేస్తున్నారు సో ఇక్కడ మీరు సిద్ధి దృష్టాంతం చెప్పారు మీ ఊరికే అలాగ ఇక ఇలాంటి విధాలు చూస్తూ ఉంటారు కుసుమనాథ హరి బాబా అని ఎవరో ఉన్నారు గుంటూరు డిస్టిక్లో వారి విగ్రహం ఆయన ఆయన భార్య పక్క విగ్రహాలు పెట్టి రుద్రాభిషేకాలు ఇవి చేసి పూజలన్నీ చూస్తూ ఉంటారు అయినా ఆయన భార్య కూడాను ఇద్దరు రాధాకృష్ణుని పెట్టినట్టుగా సో ఎనివే రాధాకృష్ణుడు అంటే కూడా సిమిలరే కదా ఏదైతే చాలా కాలం అయిపోయిందని తప్ప ఇది కలిసి వీనా ఇప్పుడు ఆ విగ్రహాన్ని పెట్టినప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న మనం అడగచ్చు ఏమైనా అయ్యా మీరు ఫలానా మహాత్ముడు గొప్పవాడు గొప్ప గొప్ప లక్షణాలు గలవాడు ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఆయన విగ్రహాన్ని పూజిస్తున్నారా లేక విగ్రహం అయిందే అయినా దీని ఎందు సాక్షాత్తు సర్వజగత్కారణమైన పరమాత్మని పూజిస్తు పరమేశ్వరుడిని పూజిస్తున్నారా అని అడగచ్చా అలాంటి ప్రశ్న ఇది ఇప్పుడు ఆది ఒక జీవుడు ఉన్నాడు సంసారి అంటే జీవ ఈ జీవుడు ఏదో గొప్ప పుణ్యం చేశాడు పుణ్యం చేసి ఇప్పుడు లేడు ఇంకా ఆయనను అంటే గొప్ప పుణ్యం చేసిన వాళ్ళు ఆదిత్య లోకాన్ని పొందుతారు అని ఒక ప్రథం ఉన్నది చంద్రలోకాన్ని పొందుతారు ఆదిత్య లోకాన్ని పొందు ఇది వైదికం పౌరాణికం అయితే ఎలా ఉంటుంది వైకుంఠము గోలోకము అని పౌరాణికమైతే వైదికమైతే ఆదిత్య లోకము చంద్రలోకము అని వైదికం అక్కడ వైదికంలో నేచర్స్ రిఫోర్సెస్ని ఆరాధించేవాడు కనుక కాబట్టి ఆదిత్య లోకాన్ని పొందుతాడు అని ఉంది కనుక ఎవరో మహాత్ముడు గొప్ప తపశక్తి గలవాడు ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఆదిత్య మండలంలో ప్రకాశిస్తున్నాడు ఆయన ఆయన పొంది ఉన్నాడు అక్కడ ఆయన్ని ఉపాసన చేయడం ఆయీ ఆ మండలంలో ఉపాసన చేయటం ఆయన్నే మళ్ళీ కంట్లో ఉన్నట్టుగా ఉపాసన చేయటం అలాగనా లేఖ సాక్షాత్తు పరమేశ్వరుడేనా అని ప్రశ్న విద్యాకర్మ అతిశయవశాత్ ప్రాప్తోత్కర్ష విద్య అంటే ఉపాసన కర్మ అంటే పూజాధికము యజ్ఞ యాగాదికము ఇటువంటి కర్మలు చాలా అతిశయంగా చేసిన కారణంగా ఆయన ఉత్కర్షణ పొందిన ఒకనక సంసారి ఒకనుక జీవుడు కానీ ఇప్పుడైతే మటుకు చాలా గొప్ప ఉత్కర్షను పొందినాడు పశ్చిత్ సంసారి ఆయనని సూర్యమండలంలో మనం భావన చేయాలి కంటి ఎందు కూడా ఉపాసన చేయాలి అని దానికి అర్థమా ఆ పై మంత్రాలకి ఆ సంశయంలో ఒక కోటి అంటే ఒక పక్షం కింవా నిత్య సిద్ధ పరమేశ్వర ఇది ఇప్పుడు ఆయన ఒకప్పుడు సంసారిగా ఉండి కర్మల్ని ఉపాసనల్ని చేసి ఉత్కర్షణ పొంది ఇప్పుడు పూజలు అందుకుంటున్నాడా అంటే కాలాంతర్గతుడై ఉంటాడు లేక కాలముతో సంబంధం లేకుండా సృష్టి స్థితి లయములకు హేతువు నిత్య సిద్ధుడైనటువంటి పరమేశ్వరుడైన ఎవరి పురుషుడు అని శాఖ ఈ విచారం చిత్రంగా ఉంది చూడండి ఇటువంటి విచారం చేసినందువల్ల మనకి సమకాలీన సమాజంలో ఉండే పూజలు మనం చేస్తున్నటువంటి ఆరాధనలు ఉపాసనలు వీటికి కూడా ఒక సూచన లభించే అవకాశం ఉన్నది అందులో ఎవరి నుంచి వస్తుంది సూచన శంకర భగవత్పాద నుంచి వస్తుంది అటువంటి సూచన మనం తీసుకోవాలి లేకపోతే మన ఉపాసనలో దీను అది ఉత్కర్షణ పొందకుండగా లోవర్ లెవెల్లో ఉండిపోతాయి కాబట్టి చక్కటి విచారం మంచిది కింద ప్రాప్తం అయితే ఇంతకి మంచిది మీ సంశయం బాగానే ఉంది ఇంతకీ మీరేమనుకుంటున్నారు దాని గురించి అని ప్రశ్న వేశారు మీ అభిప్రాయం ఏంటి ఎవడు ఉత్కర్ష పొందిన సంసారి అయిన ఉత్కర్ష పొందిన జీవుడా లేక నిత్య సిద్ధ పరమేశ్వరుడా అని కదా మీ అభిప్రాయం ఏమిటి సంసారిలోకానుక సంసారి అందరూ అలాగే చేస్తారు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు మూడు నాలుగు దృష్టాంతాలు ప్రసిద్ధమైన చెప్పాను లోకంలో ఎవరిలో పోతారో ఎవరిలో మహాత్ములు పోతే వాళ్ళ సమాధి ఒకటి కడతారు ఆ సమాధిని పూజ చేస్తూ ఉంటారు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి సమాధి కూడా అలాంటిది ఆ సమాధికి బృందావనము అని పేరు అదొక టెక్నికల్ నేమ్ వాళ్ళు బృందావనం పేరు పెట్టారు అందరూ సమాధి అంటారు ఈ అడ్డబొట్టు వాళ్ళు సమాధి అన్నదాన్ని ఈ నిలువు బెండకాయ బొట్టు వాళ్ళు బృందావనం అంటారు అలా అలా ఉంది నేను అన్నమాట కాదు బెండకాయ బొట్టుని అంటారు దాన్ని బృందావనం తర్వాత ఇక్కడ లోకల్గా రాఘవేంద్ర స్వామి దేవాలయం కట్టాలనుకోండి అప్పుడు ఏం చేస్తారో తెలిసిన ఆ ఒరిజినల్ బృందావనం ఉంది మంత్రాలయంలో అంటే ఒరిజినల్గా రాఘవేంద్ర స్వామి యొక్క దేహాన్ని అక్కడ సమాధి చేసినటువంటి స్థానం అక్కడి నుంచి కొంత మట్టి తెస్తారు ఓ చిన్న ఓ మట్టి తెస్తారు ఆ మట్టి తీసి దాన్ని శోభాయాత్రలో దాన్ని జాగ్రత్తగా పల్లకీలోనో పెట్టి దింట్లోనో పెట్టి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ బృందావనం కట్టి ఆ మట్టి వేసి ఆ బృందావనం కట్టి ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా చేసి ఓ దేవాలయం కడతారు ఇప్పుడు అక్కడ మనం ప్రశ్న అడగచ్చు గొప్ప తపశ్శక్తి సంపన్నుడై దేహత్యాగం చేసిన ఓ మహాత్ముడిని మీరు పూజిస్తున్నారా లేకనిచ్చి సిద్ధ పరమేశ్వరుణ్ణేనా అని అడగచ్చు అడిగితే వాళ్ళు సమాధానం ఏమని చెప్పొచ్చు నిజానికి ఏమని చెప్పొచ్చు మేము ఒక మహాత్ముణ్ణే పూజిస్తున్నాము అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పూజాధితం యొక్క లక్షణం అలా ఉంటుంది అని చెప్పాలి సరిపడిందన్న దృష్టాంతం సరిపడింది కదా కుత ఎందుకు అలా అంటున్నారు ఎందుకు ఒక ఒక ఉత్కర్ష పొందిన జీవుడే అని ఎందుకు చెప్తున్నావు ఏం పరమేశ్వరుడు ఎందుకు కాకూడదు రూపవత్మశ్రవణాత్ ఆయనకి గడ్డాలు మేషాలు రూపం అని చెప్పారా లేదా ఆ రూపం ఉంది కనుక నిత్యసిద్ధ పరమేశ్వరుడు ఎలా అవుతాడు సంసారి అయిన జీ ఉత్కర్ష ఉత్కృష్ట జీవుడే అవ్వాలి పరోపక్షం ఏదంతా కూడా మీరప్పుడే కన్క్లూషన్కి రాకండి పరోపక్షం చూస్తున్నాం ఉత్కృష్ట జీవుడే అవ్వాలి ఎందుకంటే రూపం గురించి చెప్పారు కదంతా చూడండి అసలు ఆర్గ్యుమెంట్ ఎలా వెళ్తుంది అసలు ఇంకోటి మీరు గమనించాల్సింది దేర్ ఈస్ దట్ ఓపెన్నెస్ టు లుక్ అట్ ది ఇష్యూ మీరు ఇంకా ఆ ఓపెన్నెస్ ఏం కనపడదు లోకంలో ఆ వెళ్ళడం నల్లా పెట్టడం పూజలు చేసేయడం ఇలా తిరిగి అలా ఇలా తిరిగి అలా తిరగడం మమా అనుకోకుండా అనుకోవడం ప్రసాదం తీరేయడం లేచకాలడమే తప్ప అసలు మీకు ఓపెన్నెస్ ఎక్కడుంది లేదు బట్ హియర్ వెర్ ఈజ్ అన్ ఓపెన్నెస్ లెట్ అస్ సి వాట్ ఇట్ ఈజ్ అని ఆ దృష్టి చాలా గొప్ప దృష్టి ఓకే ఆదిత్య పురుషే తావత్ కిరణ్యశ ఇత్యాది ఆదిత్య పురుషుడు దగ్గర ఏమని చెప్పారు హిరణ్యశ్మశ్రు హిరణ్యవర్ణము కలిగిన పదండి బంగారం వన్న అంటారో బంగారం వర్ణంగు కలిగిన మీరు ఎలా చెప్పే అలా చెప్పండి మొత్తానికి ఉంది కదా మీసాలు గడ్డాలు అంటాను అక్షిపురుషేపీ తదేవ అతిదేశేన ప్రాప్యతే అక్షిపురుషుడి దగ్గర కూడా ఏమని చెప్పారంటే ఆదిత్య మండలాంతర్గత పురుషుడికి ఏ రూపము గలదో ఈ అక్షిపురుషుని యొక్క కూడా అదే రూపము గలదు అని అతిదేశం చేశారు అతి దేశం అంటే అక్కడ చెప్పిన దాన్ని ఇక్కడ ఐడెంటి ఇక్కడ మళ్ళీ చెప్పడం సేమ్ యాజ్ దాట్ అంటే దాని అతి దేశము అంట సో ఇక్కడ కూడా రూపాన్ని అక్షి పురుషుని ఎందు కూడా రూపాన్ని చెప్పడం అయినది ఆ పురుషుడే ఈ పురుషుడు ఇక్కడ ఇద్దరు పురుషుల కింద కాదు ఒకే పురుషుడు ఉన్నాడు ఆదిత్య పురుషుడే అక్షి పురుషుడుగా ఉన్నాడు ఆయనకే ఈ రూపాన్ని చెప్పారు ఇప్పుడు ఆ పురుషుడు ఉత్కృష్ట జీవుగా అవ్వాల్సి ఉంటుంది రూపం చెప్పారు కాబట్టి నచ్చ పరమేశ్వరస్ రూపవత్వం వృత్తం అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం ఇది శృతే ఉత్కృష్ట పురుషుడ ఉత్కృష్ట జీవుడు అన్నాడు తప్ప అది నిత్యసిద్ధ పరమేశ్వరుడు అన్నానికి వీలు లేరు ఎందుకంటే పరమేశ్వరుడు రూపము గలవాడు అని చెప్పిట తాగదు ఎందుకంటే అశబ్దం అస్పర్శం అరూపం రూపము కానిది రూపము లేనిది అరూపం ఇలాంటి ఇవన్నీ మీరు ఎలా తెలుసుకోవాలంటే అరూపం అంటే కర్మ నైతపురుష రూపము కానిది బహురీహిత మాసం రూపము లేని నా రూపం అరూపం రూపము కానిది నవిద్యతే రూపము ఎస్యపత్ దేనికైతే రూపము లేదో అది రూపము కాదు రూపము లేదు ఇట్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్ అండ్ ఇట్ డజల్ట్ హ్యావ్ ఎ ఫార్మ్ కాబట్టి ఇంకా మిగిలింది ఏమిటి పరమేశ్వరు నిశ్చయ సిద్ధ పరమేశ్వరుడిని మీరు పక్కన పెట్టేస్తే ఒక ఉత్కృష్ట జీవుడు ఆధార శ్రవణా చాక అర్థం ఏమిటో చెప్తా మీరు గమనించండి చాక అర్థం ఏంటంటే ఆ పురుషుడు ఉత్కృష్ట జీవుడు మాత్రమే అని చెప్పుటకు మరి ఒక హేతువు ఏమనదా అని అర్థం ఆ చాకి అండ్ అంటే అదే కదండి మరి అండ్ బికాస్ ఆధార శ్రవణ అంటే అర్థమేంటి వాట్ యు మీన్ బై అండర్ అంటే నేను ఏమని చెప్పాను ఉత్కృష్ట పురుషుడే ఇక్కడ చెప్పబడుతున్నాడు ఆ రకమైన పక్షాన్ని మేము స్వీకరించటంలో ఇంకొక హేతువు కూడా ఉన్నది ఏమిటా హేతువు అంటే ఆధార శ్రవణము ఇవన్నీ సంగ్రహ వాక్యం అలా నేను అన్ని వివరంగా రాసుకోను నవోదు బ్రహ్మసూత్రం మీద మనకు వస్తున్న పొరపాటు సో ఆధార శ్రవణము వలన ఆధారం అనేది వినబడుతోంది వినపడుతు శృతిలో చెప్పారు ఎలాగంటే యేషోంతరాదిత్యే యేషోంతరక్షిణీ ఆధారం ఉంది కదా ఈ పురుషుడు అక్కడ ఆదిత్య మండలం నందు ఉన్నాడు అంటే ఆదిత్య మండలం ఆయన ఆధారం ఈ పురుషుడు కంటియందు ఆ పురుషుడే ఇక్కడ కంటియందు ఉన్నాడు అంటే కన్ను ఆధారం ఇది దేవుడు కాశీలో ఉన్నాడు అని చెప్పినట్టు దేవుడు కాశీలో ఉన్నాడు అంటే కాశీ వేరు దేవుడు వేరు కాశీ ఆధేయము కాశీ ఆధారము దేవుడు ఆధేయము ఆధార ఆధేయము ఈ ఆధారము ఒకటి పెట్టుకునే ఆధారంలో ఉండడం అన్నది ఉత్కృష్ట జీవుడికి బాగుంటుంది తప్ప నిత్యసిద్ధ పరమేశ్వరుడికి ఉండదు అని అదో ఆర్గ్యుమెంట్ నధారస్య స్వమహిమ ప్రతిష్ట ిన పరమేశ్వరస్ ఆధార ఉపదిష్యేత ఈశ్వరుడికి వేరే ఆధారం ఉండదు మరి ఆయన దేని ఎందు ప్రతిష్ఠితుడై ఉంటాడు తన మహిమ ఎందు ప్రతిష్ఠితుడై ఉంటాడు ఇప్పుడు ఈ జగత్తు ఈ బిల్డింగులు ఇల్లు వాకిళ్లు గ్రహాలు నక్షత్రాలు వీటికి ఆధారం ఏమిటి ఆకాశం మరి ఆకాశానికి ఆధారం ఏమిటి వేరే ఆధారమేం లేదు ఆకాశానికి ఆకాశము తన తన మహిమయందు తానే ప్రతిష్ఠితమై ఉన్నది ఇప్పుడు కోతుంది కోతి దికి ఆధారం ఏమిటి చెట్టు చెట్టుకి ఆధారం నేల నేలకు ఆధారం సూర్యుడు గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యుడికి ఆధారం గెలాక్సీ గెలాక్సీకి ఆధారం బ్రహ్మాండం బ్రహ్మాండానికి ఆధారం ఈశ్వరుడు నిత్య సిద్ధ పరమేశ్వరుడు ఆయనకు ఆధారం అదే ఇంకా ఆయనకు ఆధారం ఏం లేదు అక్కడితో ఈ ప్రశ్నలు ఆఖరు ఆయన అనాధారుడు అనాధారుడు అంటే ఆధారము లేనివాడు దాన్ని మరో రకంగా ఏం చెప్తానంటే స్వమహిమ ప్రతిష్ఠితస్య తన యొక్క ప్రకాశమునందు తన యొక్క మహిమ అంటే గ్లోరీ తన యొక్క విభూతి తానే ప్రతిష్ఠితుడే ఉంటాడు తప్ప ఇంకొక విభూతి లేదు ఇప్పుడు ఈ అధికారి ప్రభు గవర్నమెంట్ అధికారం ఉంటాడు వీడికి ఆధారం ఎవరు మినిస్టర్ మినిస్టర్కి ఆధారం ఎవరు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి ఆధారం ఎవరు అంటే ఇంకెవరు లేరు హీ ఈస్ ది టాప్ మ్యాన్ ఆ ఇంకా అక్కడ ఈ ఉదయించవు కనుక ఇక్కడ ఆధారం చెప్పారు కాబట్టి ఒక ఉత్కృష్ట జీవుడనే మనం స్వీకరించాల్సి సభగవః కస్మిన్ ప్రతిష్టితీ స్వేమహి ఆకాశవత్సర్వతయ రెండు శ్రుతులు పైగా ఆ భగవ అంటే ఓ పూజనీయ అనే ప్రశ్న ఈ చాడుగ్ఞంలో ఏడోధ్యాయంలో భూమ విద్యలో ఉంది మీరు చదివారు నేను పూజనీయ సహా కస్మిన్ ప్రతిష్ఠి ఆ పరబ్రహ్మ భూమ అంటే పరబ్రహ్మ దేనియందు ఎందు ప్రతిష్ఠితమై ఉన్నది అంటే స్వే మహిమీ తన మహిమ ఎండే ప్రతిష్ఠితమై ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే మరో ప్రతిష్ట ఏమీ లేదు అక్కర్లేదు అని అర్థం మీరు ఎవళ్ళ నుండి ఎవళ్ళ ఎవళ్ళ ఆధారంగా హైదరాబాదులో ఉన్నారు అంటే దాన్ని నా కాళ్ళ మీద నేనే ఆధారపడి ఉన్నాను అని అని చెప్పారు అంటే అర్థమైంది మీ కాళ్ళ మీద అలాగే మీరు తొక్కేసుకొని కాదు మీకు వేరే ఆధారం ఏమీ లేదు అక్కరలేదు ఈశ్వరుడు కూడా అలాగా వర్ణిస్తారు ఆ స్వేమహిన్యు ప్రతిష్ఠిత అన్నది నా కాళ్ళపై నేను నిలబడ్డాము అలాంటిది ఆ ప్రయోగం అలాంటిది ఇంకోహుడు మరి వాడి కాళ్ళ వాడు నిలబడలేదా లేదు వాడు ఇంకోహుడు మీద అది దట్ కైండ్ ఆఫ్ ఎ కాబట్టి ఈశ్వరునికి ఆధారము లేదు ఇంకో రెండో శృతి ఆకాశవత్ సర్వగత్య నిత్య ఆకాశం ఎలాగైతే సర్వ వ్యాపకము నిత్యము అయి ఉన్నదో అదేవిధంగా ఆ ఈశ్వరుడు కూడా సర్వ ఆకాశమే దృష్టాంతం ఉంటుంది వేరే దృష్టాంతమే ఉంటుంది కాలమును కతీతుడు నిత్యుడు అటువంటి మహా పరమేశ్వరుడు ఇక్కడ చెప్పబడుగుట ఎందుకంటే ఆధార శ్రవణం వల్ల ఆధారాన్ని చెప్తున్నారు కదా ఐశ్వర్య మర్యాద శృతేష్ట ఇప్పుడు మళ్ళీ ఆ చాక అర్థం ఏమిటి ఈ ఆదిత్య మండలాంతర్గత పురుషుడు ఉత్కృష్ట జీవుడే కానీ నిత్య సిద్ధ పరమేశ్వరుడు కాదు అని చెప్పుటకు మరి యొక్క ఏమనగా అని అర్థం ఆ హేతు ఏమిటంటే ఐశ్వర్య మర్యాద చెప్తోంది శ్రీ ఐశ్వర్యము అంటే పవర్ ఈశ్వర భావం ఈశ్వరుడు శాసించువాడు శాసించు యొక్క పవర్ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఐశ్వర్యము అంటారు ఆ ఐశ్వర్యానికి హద్దులని చెప్పారు శృతిగా ఐశ్వర్యానికి హద్దులు ఉన్నాయి అంటే అది ఒక ఉత్కృష్ట జీవుడు అవుతాడు తప్పనిచ్చి సిద్ధ పరమేశ్వరుడు ఎవరు ఇప్పుడు వీరబ్రహ్మంగారిని ఎక్కడ పూజిస్తారు అంటే రాయలసీమలో ఫలానా జిల్లాల్లో పూజిస్తారు బ్రిటన్లో పూజిస్తారో పూజించరు నార్త్ ఇండియాలో పూజిస్తారో పూజించరు అలాగ హద్దులు వారిని ఆ డిస్టిక్లో పూజిస్తారు అని చెప్పారు అనుకోండి ఎర్రబ్రహ్మ గారు నుండి దృష్టాంతంగా చెప్పాను మరోలా ఏమనుకోకండి మేము అప్పుడు ఏమని ఓకే ఆయన ఆ ప్రాంతంలో మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక గొప్ప మహాత్ముడు అని అలాగే స్వీకరిస్తాం అంతేగాని నిత్యసిద్ధ పరమేశ్వరుడిగా స్వీకరించాం ఎందుకంటే నిత్య సిద్ధ అంటే మళ్ళీ ఇలాగంటే హద్దులు ఉండకూడదు హద్గులు పెట్టేరు అంటే ఉత్కృష్టజీవుడు అని మనం స్వీకరించాల్సి ఉన్నాం స ఏషాముష్మాత్ పరాం చోకామానా ఆదిత్యపురుషస్ ఐశ్వర్యమర మనం చూసాం ఆదిత్య మండలాంతర్గత పురుషుడు ఆదిత్య మండలమునకు ఆ పైన ఉండే లోకములకు ఆయన శాసకుడు తర్వాత దేవతలు అనుభవించే భోగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన యొక్క అనుగ్రహం వల్లనే సంపన్నమవుతున్నది అని చూశాం అంటే మరి మర్యాద చేసినట్టయింది కదా ఆ పైన అంతా ఆయన చూసుకుంటాడని చెప్పినట్టయితే ఒక మర్యాద ఒక లిమిట్ హద్దు పెట్టినట్టయితే ఇంకా అక్షిపురుషుడి దగ్గరికి రండి స ఏషస్మాత్వా మనుష్యకామాిపురుషస్ ఈ అక్షీయన్ను మళ్ళీ అదే పురుషుడు అక్షీయన్ను ఉన్నప్పుడు ఈ అక్షిపురుషుడు ఈ మానవ దేహము కంటే నికృష్ట దేహములు అంటే పశుపక్ష్యాది దేహములు అంటే పశుపక్ష్యాది ప్రాణులు వాటిపై అధికారాన్ని చెలాయిస్తాడు మనుష్య దేహం ద్వారా లభించే భోగాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా శాసిస్తూ ఉంటాడు అని అక్షి పురుషులకు మర్యాద చేశారు కాబట్టి పురుషుడు ఒక్కడే ఆయనే వాటికి మాత్రమే పరిమితమైన అధికారాన్ని అక్షి అంతర్గతుడై ఈ పరిమితమైన అధికారాన్ని కలిగి ఉంటాడు అని చెప్పారు ఈ విధంగా ఆ ఐశ్వర్యంలో ఆ విభూతిలో ఒక మర్యాదని మర్యాద అంటే తెలుగు మర్యాద కాదు మర్యాద అంటే లిమిట్ హద్దు ఒక హద్దుని ఒక సీమను నిర్ధారించిన కారణంగా ఇది నిత్యసిద్ధ పరమేశ్వరుడు మాత్రం కాజాలడు ఇప్పుడు క్షేత్రపాలకుడు అంటారు కాలభైరవుడు కాశీక్షేత్రానికి పాలకుడు కాశీక్షేత్రంలో అడుగుపెట్టేప్పుడు ఆయనకు దండం పెట్టి లోపల అడుగు పెట్టాలి లేకపోతే ఆయన ఒప్పుకోడు కాశీ కర్మ మీరు రామేశ్వరం వెళ్తే కాళభైరుడు గురించి మీరేం చెప్పేయాల ఆయన గొప్పతనం అక్కడితో సరి దాని మర్యాద అంట అక్షి పురుషుడు న పరమేశ్వరస్య మర్యాదావత ఐశ్వర్యము యుక్తం ఇలాగా హద్దుతో కూడిన శాసకత్వము ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము పరమేశ్వరుణకు కాదు అదంగీకారం కాదు ఎందుకంటే ఏషేర భూతాధిపతి భూతపాల సేతుర్వితరణ ఎోకానా అసంభేదాయ ఇది అవిశేషశ్రుతే ఈ అక్షి పురుషుడి దగ్గరికి వచ్చేప్పటికీ విశేషంగా చెప్పారు ఈ పర్టికులర్ దానికి ఈయన శాసకుడు అని ఈశ్వరుడి దగ్గరికి వచ్చేప్పటికి నిత్య సిద్ధ పరమేశ్వరుని విషయంలో అలాగే పర్టికులర్ చేసి చెప్పలేదు అవిశేషంగా చెప్పారు అంటే సర్వమునకు పాలకుడు ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి అంటే సకల ప్రాణులను నియమించే వాడు అంతర్యాన్ని అని అర్థం ఏషూతాలహ అంటే ఇంద్రవరుణ ఇత్యాది దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ దిక్పాలకులను కూడా పాలిస్తూ ఈ సకల ప్రాణులను పాలించువాడు ఈయనే ఏషేతు ఈ లోకములు ఈ బ్రహ్మాండము ఆకాశంలో ఉన్నాయి ఆకాశంలో అలా నిలిచి ఉన్నా మీరు ఆలోచించండి ఒక అద్భుతమైన ఆకాశంలో ఈ గోళాలు ఇవన్నీ అలా నిలిచి ఉన్నాయి ఆ స్వంతలోకం భూలోకం ఆదిత్య లోకం ఈ లోకం ఆ లోకం మీరు పేర్లు పెట్టుకున్న లేకపోతే మీరు ఆస్ట్రానమీ దృష్టితోటి ఈ నక్షత్రాలు గ్రహాలు గోళాలు ఇవన్నీ యాస్టిరాయిడ్స్ మరోటి మరోటి అన్నీ అలాగా మహాకాశంలో అలా వాటి వాటి స్థానాల్లో నిలిచి ఉన్నాయి వాటి వాటి కక్ష్యలలో పరిభ్రమిస్తూ ఉన్నాయి మీరు ఆలోచించండి ఈ గురుగ్రహం ఆ శుక్రగ్రహం దగ్గరగా వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది ఈ భూమి సూర్యుడికి కొంచెం దూరంగా పోయింది అనుకోండి జండగటి సకల సర్వనాశనం అయిపోతుంది యషాం అసంభేదాయ ఇవి ఒకదాంతో ఒకటి ఢీ కొనడం అలా లేకుండగా ఒకదాంతో ఒకటి నిర్జైపోవడం లాంటివి లేకుండగా సకల ప్రాణులు మనుగడను సాగించగలుగుతున్నాయి అంటే వీటన్నిటినీ ఒక స్థానంలో నిలబెట్టేటువంటి ఒక మహాశక్తి ఒకటి ఉన్నది విధరణ విశేషమైన ధారయతి ఇది విధరణ ఈ సకల లోకాలని వాటి వాటి స్థానాలలో గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా అని మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము కానీ మొత్తానికి ఒక మహాశక్తి అలా నిలబెట్టేటటువంటి ఆ మహాశక్తిని కంటికి కనపడదు గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా కంటికి కనపడదు అదో అద్భుతమైన ఫోర్స్ అది ఏమిటో ఫిజిక్స్ వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేరు లా వేసి చేస్తే ఫిజిక్స్ అయిపోలేదు దాని మూలతత్వం ఏమిటి అంటే అది ఇంకా రీసెర్చ్ ఇప్పుడు చేస్తున్నారు అలా ఉంటుంది కాబట్టి ఆ మహాశక్తి విధానా అలా నిలబెడుతుంది యేష సేతు సేతు అంటే దాన్ని ఎలా వర్ణిస్తారు సేతు అంటే బ్రిడ్జి ఆ బ్రిడ్జ్ అన్నదానికి అభిప్రాయం ఏంటంటే ఇకించట వెళ్తారో అట్టు వస్తారో అని కాదు సేతుపదానికి అర్థం ఎలా వాడతారంటే ఈ గట్టుని ఆ గట్టుని కలిపి ఉంచుతుంది అని అభిప్రాయం దట్ ఈస్ హౌ ది వరల్డ్ ఈజ్ లూస్డ్ ఈ బ్రిడ్జి ఇటు ఈ కట్టేప్పుడు మీరు చూడండి కాలవ గట్టు బ్రిడ్జిలు కట్టేపుడు ముందేం చేస్తారంటే ఈ గెట్లుని బలం చేస్తారు ఎక్కడ బ్రిడ్జ్ కడతారో అక్కడ గట్టుని బలం చేస్తారు దాన్ని ఇటు అటు వేసి కట్టి బలం చేస్తారు ఆ గట్టుని బలం చేస్తారు బలం చేసి బ్రిడ్జి కడతారు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే ఈ రెండు గట్లని కలిపి ఉంచుతుంది ఆ రకంగా అక్కడ సూర్యుడు ఇక్కడ భూమి సూర్యుడు ఇతర గ్రహాలు గెలాక్సీలో ప్రతిదీని ఇట్స్ ప్లేస్ అలా ఉన్నాయి అంటే వీటన్నిటిని బ్రిడ్జి చేస్తూ కలిపి ఉంచేటువంటి మహాశక్తి ఈసిపోతుంది వేష సేతులు అలా వర్ణించారు అంతేగాని ఆదిత్య మండలిగా ఉంటాడు ఈ లోకాల మీద అధికారం ఉంటుంది ఏంటి వీడు అక్షి పురుషుడుగా ఉంటాడు ఈ పశుపక్ష్యాదులపై అధికారం ఉంటుంది మరి మధ్యలో ఉన్నవాటి మాట ఏది అని సీమాకరణము అంటే ఒక హద్దును నిర్ధారించటం అన్నది నిత్యసిద్ధ పరమేశ్వరుని విషయంలో ఉండదు తస్మాత్ నాక్ష్యాదిత్యో అంతఃపరమేశ్వర ే బ్రూమహ కాబట్టి ఈ అక్షి పురుషుడు అక్షి పురుషుడుగా వర్ణింపబడిన ఈ పురుషుడు ఉత్కృష్ట జీవుడే తప్ప నిత్య సిద్ధ పరమేశ్వరుడు కాదాలు ఇది ప్రాప్తే అని సిద్ధిస్తూ ఉంటే బ్రూమ దీని నేను చెప్తున్నాను ఇంతవరకు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంత అర్ణంగా చెప్పారు ఇవన్నీ తప్పు అదే మరి అంచేతనే ఈ ద్వైతవాదులు ఏం చేస్తారంటే ఈ మొత్తం పూర్వపక్షాన్ని లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసి వాళ్ళ భాషలో రాసేస్తారు కదా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇలాగే రాసేస్తే తెలిసిపోతుంది అరే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేది తెలుస్తుంది తెలియని వాడికి అది తెలిసి వాడికి తెలుస్తుంది అప్పుడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తమ భాషలో పెట్టుకుంటారు ఐడియాస్ తమ భాషలో పెడతారు పెట్టి ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చామో చెప్పరు ఇక్కడ చెప్పిన సిద్ధాంతం మాట్లేని చెప్పరు అది ఎవరో చదువుతాడు చదువు అబ్బాయి ఎంత బారాశ కరెక్టే ఇది అంటాడు ఈ లోకంలో జనులు ఉన్నారే వాళ్ళు తత్వం ఇది కరెక్టా అది చెప్పి అర్హత ఏమైనా ఉంటుందా ఉండదు కదా లేకున్నా అర్హత లేకున్నా వాళ్ళు సెటింగ్ చేస్తారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గోడలకి వంగారం కావాలా అక్కర్లేదని వాళ్ళే డిసైడ్ చేసేస్తారు ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళని మహాత్ముల్ని అడిగారా అడగచ్చ అడగచ్చు కదా ఎవరినో అహర్ని అడగాలి మరి ఆ జీయర్ గారిని అడిగితే ఆయన ఎస్తున్నారు నాకు తెలియదు మళ్ళా స్వామి స్వరూపానంద్ అయితే నన్ను అడగలేదు వాళ్ళు చాలా తప్పని చెప్పారు ఆయన కామగొట్టు అడగచ్చు కదా ఎవరినో అహర్ని మహాత్ములను అడగచ్చు కదా వాళ్ళు ఎవరినే అడగరు వాళ్ళే డిసైడ్ చేసేస్తారు దిండి వాకి పేరు పెడతారు ఎవడ పెట్టమన్నాడు పేరు అక్కడ అన్నీ వెండే ఉండాలి నువ్వు పెట్టిన పేరు అది అలాగ అక్కర్లా బంగారు వాటిలేని ఇంపార్టెంట్ అక్కడ అంతా బంగారం ఉండాలి మీరు మేము తోచిన పేర్లు మీరు పెట్టేసుకుని ఆ తర్వాత ఆ పేరు ఉంది కాబట్టి బంగారం అంటే కాబట్టి ఏవేమో వీళ్ళే డిసైడ్ చేస్తారు దానికి మహాత్ముల్ని తెలుసున్న వాళ్ళని అడుగుదాం అనే జ్ఞానమైనా ఉండదు వెరిపిస్టేక్ సో ఇలాగా ఈ ద్వైత గ్రంథాలన్నీ ఇలా తయారయ్యాయి ఇక్కడ సమాధానం ఏమని చెప్తున్నారంటే చూడు నువ్వు వీరబ్రహ్మేంద్ర స్వామి అనే నామంతో ఆ రూపంతో ఆ పేర్లతోటి ఆ స్తోత్రాలతోటి నువ్వు వర్ణిస్తావు పూజ చేస్తావు లోపల ఉన్నది వీరబ్రహ్మేంద్ర స్వామి వేరే ఏమీ కాదు ఆ నిత్య పరమేశ్వరుడే ఉన్నాడు బాబాని నువ్వు పూజిస్తున్నావు అక్కడ కూడా నిత్యసిద్ధ పరమేశ్వరుడే ఉన్నాడు తర్వాత ఆదిత్య అక్కడ ఆ పరమేశ్వరుడే కంట్లో అక్కడ ఆ పరమేశ్వరుడే మరి దేవి ఉపాసన దుర్గా గుడిలో అక్కడ పరమేశ్వరుడే నువ్వు ఎక్కడ ఏ రూపంలో పూజించినా రూపాలు వేరు లిమిట్స్ వేరు డిస్కషన్స్ వేరు డిస్క్రిప్షన్స్ వేరు అవన్నీ వేరు వేరే కానీ అన్నిటి ఒకే ఒక నిత్య సిద్ధ పరమేశ్వరుడు ఉన్నాడు ఇది సిద్ధాంతం బాగుందా దాని మీద ఇప్పుడు విమర్శ ఇంతవరకు మీరు పాయింట్స్ చెప్పారో వీటన్నిటినీ ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టకుండగా మనం రిప్లైస్ ఇచ్చుకుంటూ మనం వర్క్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి చాలా మధురంగా రాస్తారు భాష్యకారు ఇవం ప్రాప్తే బ్రూమ ఈ విధంగా ఎవరైనా ఇలాగే మాట్లాడతాడు దీని మీద మేము ఇలా ఎవరి ఇప్పుడు సూత్రం అంతస్తర్మోపదేశాత్ అని సూత్రం ఇప్పుడు సూత్రానికి అర్థం ఏంటంటే అంతః అనే పదం సూచిస్తుంది సూచనా సూత్రం నేను సూచిస్తుంది అది అంటే అంతరాదిత్యే అనే సూచిస్తుంది అంటే ఆదిత్య మండలాంతర్గత పురుషుడు ఎవరండి పరమేష్ బ్రహ్మ బ్రహ్మే మరి అక్షి అంతఃపురుషుడు వీడెవడు వీడు బ్రహ్మే ఎందువల్ల తద్ధర్మోపదేశాదు ఆదిత్య పురుషుడికి కానీ ఈ అక్షి పురుషుడికి కానీ తద్ధర్మాలను ఉపదేశించారు తదంటే బ్రహ్మ బ్రహ్మ యొక్క ధర్మాలనే ఉపదేశించారు ఏ ధర్మాలను బట్టి ఇది పరబ్రహ్మ అని మీరు చెప్తారో అవి ఆదిత్య పురుషుడికి ఉపదేశించారు అక్షి పురుషుడికి ఉపదేశించారు కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం ఇప్పుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి సర్వజగత్కారణము అన్నారనుకోండి అంటే ఇప్పుడు ఆయన ఎవరన్నమాట పరబ్రహ్మ ఈ దుర్గాదేవి ముందుయే ఈ జగత్తు పుట్టి స్థితి పొంది లయమవుతున్నది అన్నారనుకోండి ఇప్పుడు ఆ దుర్గాదేవి ఎవరన్నమాట పరబ్రహ్మ కాబట్టి ఇప్పుడు ఈ దుర్గాదేవి కథ మహర్షి యొక్క కుమార్తె ఆ ఫలానా ఊళ్ళో పెట్టి ఇక్కడ వెలిసింది అన్నాడు అనుకోండి యూ డోంట్ నో యాట్ యూ డోంట్ నో యాట్ సర్వ వ్యాపకమైన మహాశక్తి దుర్గాదేవియే పరమేశ్వరుని యొక్క మాయాశక్తి దుర్గాదేవియే అన్నాడు అనుకోండి అయిపోయిందంతే పరబ్రహ్మేది కాబట్టి అసలు అక్కడ తద్ధర్మాలు ఉపదేశించారు అనే హేతు అది వివరిస్తారు ఎోోంతరాదిక్యే యేషోంతరక్షిణీ ఇది శ్రూయమాణపురుష పరమేశ్వర ఏవాసారీ రెండు మాటలు అక్షి పురుషుడు ఆదిత్య పురుషుడు వేరు కాదు ఒకే పురుషుడు ఆ ఒకే పురుషుడు కూడా ఏదో ఉత్కృష్ట జీవుడు కాదు పరమేశ్వరుడే